మ్యాలక్ష్యం ఏక నిత్యం విమలం సర్వీ సాక్షీభూత భావాతీత త్రిగోరహిత సద్గురు నమో బ్రహ్మానిభ్యో బ్రహ్మవిద్యా సాంప్రదకర్తృభ్యోష ఋషిభ్యో ో నమో గురుభ్యవప్లవరహిత ప్రజనఘన ప్రత్యో బ్రహ్మైవాహస్మి అహం పదార్థరహి సశివసర వ్యాకరమ్యమా అస్మార్యపర్యం వందేగరం పరా హరిహో్రీగరుభ్యో నమో గురుగారు ముప్పై నాలుగో శ్లోకం కంటిన్యూ చేస్తున్నామండి నిర్గుణో నిష్క్రియో నిత్యో నిర్వికల్పో నిరంజన నిర్వికారో నిరాకార యత్కించిత్ జగత్ దృశ్యం ఏ కొంచెం జగత్ చోడబడిన వెనబడినదిన అదంతా అనిత్యం అసుకం అండి అవును క్రియ అనిత్యం క్రియాత్మక జగత్తు అనిత్యం నేను క్రియకు విలక్షణమైన ఉనికి స్వరూపం అందుకే నేను నిత్యుడను అది నిత్య అంటే ఇప్పుడు నిర్వికల్ప చెప్తున్నాను నిర్వికల్ప విషయ ప్రవర్తనలో విషయములు బాహ్యంగా ప్రవర్తించుటతో సరిపోవటం లేదు కదా వాటికి వివేకస్థానంలో స్థానం సూక్ష్మ కారణ రూ రూపములలో ఉంటున్నది వివేకం అన్నది బాహ్య పదార్థంగా లేదు కదా ఆధ్యాత్మిక స్థానాన్ని అలంకరించాలని తోసుకుని వస్తున్నది జీవునికి స్వరూప స్థానంలో చేరి కూర్చుంటుంది అధిష్టానంగా అంటే అధిక సత్యంగా సత్ చైతన్య ప్రకాశ జ్ఞాన ఆనంద లక్షణములతో తనకొక దామం ఉండగా బయట నుండి కూర్చుకొచ్చిన వివేకం ఆ స్థానంలో స్వరూపంగా చేరాలంటే పెద్ద సమస్యే ఒక స్థానంలో తానుండగా వేరొకరు వచ్చి కూర్చోవాలంటే ఎట్లు వెరీ ఇంపార్టెంట్ గురువు గారి దగ్గరకు ఒక శిష్యుడు వెళ్ళాడు ఆయన అప్పటి వరకు నేర్చుకున్నటువంటి తెలుసుకున్నటువంటి అనేక రకాలైన వినివి కదినవి తెలియబడినవి తెలుసుకున్నవి అవన్నీ ఏకరూపెట్టాడు ఇప్పుడు అవన్నీ మనసులో ఉంటే మరి గురువు గారు చెప్పేది ఆయనకి ఎక్కదు కదా ఆయన చెప్పారంటే ఇప్పటి వరకు నువ్వు నేర్చుకున్నవి తెలుసుకున్నవి తెలియబడినవి అన్నింటినీ వదిలేసిరా అలా వదిలేసేస్తే అప్పుడేమైనా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నారు ఇది సాధ్యం అవుతుందా అందుకని సింహాసనంలో ఒకరు కూర్చుని ఇప్పుడు మరి అది ఖాళీగా లేకపోతే